సిస్టర్స్ కి అందరికి ప్రియజనా దేవు నామానికి మహిమ కలిగినాక మీ ఆరాధన కూర అందరికి శుభాభివందనాలు ఈశ్వనాములు అంతా సమాధానం కలిగినాక ఈ దినమంతా దేవుడి కృపణ మన అందరినీ కాచి కాపాడి భద్రపరిచి సాయంకాలం అందు ఆయన్ని దేవుని స్వరం ఇంట సమయాన్ని బట్టి దేవునికి మహిమ చలిసాము దేవు నామానికి మహిమ కలిగినాక మీటింగ్పొందంభ వాళ్ళంతో మాట్లాడండి అందులో సత్యంగా గ్రహించాలా అదేవా దాన్ని పట్టుకొని నడవాలి శుభ మీరే మాకు సాయం చేయండి ఇంతమంది సిద్ధంగా నశించిపోతున్నారు అందరికి మేము స్వార్థ ప్రకటించాలేవా మీరు మాకు సాయంత్రం ఇచ్చండి చేసే మేల్ని బట్టి ఉందా మా మేలు ఈస్ ఇద్దరు పంచుకోవాలా ఇసుకోవా సాక్ష్యపూర్వకంగా మీరే మాకు సాయంత్రం ఇచ్చండి లో మీరు మైంపొందండి మీటింగ్ లో మీరు మైంపొందండి వచ్చిన పుస్తకం దీన్ని శాసించండి ప్రత్యో వృద్ధాలు మీరు వాక్యం సత్యం గ్రహించాలదేవా దాన్ని బట్టి కొన్ని నడుచులాగా మీరే సాయంత్రం ఇచ్చండి గొప్పది వారికి అలా చేస్తాం దాన్ని ప్రతి చేసి ఇచ్చామని వేసిన పర్సండి అమ్మేన్ తోడుగ నీ ఉండి నీరై నడుచు మా అంతము వరకు నన్ను బదలా పరచుమా నన్ను విడువకుమా దేవా నను నీదరి చే ప్రభువా उडगनीوندی నీడే నడచుమా అంతము వరకు నన్ను బదల పరచుమా నన్నెన్న విడువకుమా దేవా నను నీదరి చేర్చుమయ్యా ప్రభువా उडగనిوندی మీరై నడుచు మా తెలసి తెలసి నేను పాపం బుచేసిని అనుదినము ప్రభువా నేను దూకపరచి తిని తెలసిలసి నేను పాపం బుచేసి అనుదినము ప్రభువా నీను దుఃఖపరచిసినీ ముఖంబో నీకు చూపగలనూ దేవా ఏ ప్రభువా నన్ను రక్షించుము నన్నెన్నడు విడవ కుమేవా నను నీధేచుమయ ప్రభువా తోడుగా ఉండి మీరై నడచుమా అనుదినము ప్రార్థన నేను మరచిపోతీ అందరిలో రూడుగా నటించుచుంటిని అనుదినము ప్రార్థన మరచిపోతిన అందరిలో రూడుగా నడించుచుంటిని భారము లేకున్నా భారము ఉన్నట్లు వేషధారణ కలిగి జీవించుచుంటిని నన్నడు విడవకుమ దేవా నను నన్ను నీదరి మయా ప్రభువా తోడుగనీ ఉండి నీరై నడచుమా అంతము వరకు నన్ను పదిలా పరచుమా నన్నె విడవకుమా దేవా నను అది ప్రయత్నాడర్యోజన మన మధ్యలో ఉన్న చంద్రశేఖర్ బ్రదా గారు వాక్యం షేర్ చేస్తారు నా ప్రయత్నం నేను వాక్యం షేర్ చేయను ఉందాము ప్రభుతో సహవాసంగా ఆయన స్వరాని సిద్ధపడదాం ప్రభా నాతో మాట్లాడు అయినా కనిపించుకుని భారత పరుషు దేవ సర్వన తల తండ్రి మీకే మన నాలుగు దేవతలు అర్పించుకుంటాం ప్రభా ఈ యొక్క ఆదరణ దినం ప్రభా విశ్రాంతి దినం మీరు మాకు ఇచ్చిన మొదలసారి మా జీవితంలో దాన్ని బట్టి మీకు ఎంతో బంధనాలు కొద్దిగా తర్పించుకుంటున్నాం మా తను మాట్లాడండి మా జీవితాలు సరిచేయండి మేము ఉంటున్న కాలంలో బహు అయోమయ స్థితి ఎక్కడ తీసినా గందరగోళం ప్రభావ కాబట్టి నేను మీరే మాకు సహాయకులు మీ మేము వచ్చిన ప్రభావ సమస్తం మీరే కాబట్టి మీరే మనం నడిపించండి మాతో మాట్లాడడానికి బలపరచండి మేము అయ్యే ప్రతి చోట సాక్షాత్తంగా మహిళ పెట్టమని భావిస్తున్నాం సాయంత్రం సమ ప్రభా మేము మీ యొక్క స్వరాన్ని నాకు సిద్ధపడుతుండగా మాతో మాట్లాడండి బలపరచమని ప్రార్థిస్తున్నాం పరిశుధ్యం నడిపింపు ప్రార్థి అనుకరించి మనం ప్రార్థిస్తున్నాం స్వస్థపరచండి ప్రభుత్వం అనుమానాలు కలిగించండి పరిశుద్ధంగా మీ మీద సంపూర్ణంగా నిశ్చిత కలిగి మీ మీద ఆధారపడాలని సహాయపడమని హేస్తు క్రీస్తు పరుశుధనాలను తండ్రి అమ్మాయి హేస్తు మీకు అందరికీ శుభాభివందనని తెలియపరచుకుంటున్నాను విశ్రాంతి ఈ ఉదయము మీరంతా ప్రభు సమీల సమయం కట్టిన ఆశిస్తున్నాము అలా అనుకుంటున్నాను ఆయన షరత్వంలో పాల్పొందని కూడా నేను అవుతాను ఎందుకంటే ఆయన శరీరత్వంలో పాల్పొందకపోతే మనకి బలహీనత ఆయన శరీరత్వంలో పాల్పొందకపోతే అనారోగ్యం ఆయన షరత్వంలో యోగ్యతను పాల్గొనడం వలన మనకి జీవం ఆయన షరత్వంలో యోగ్యతతో పరుశుద్ధతతో పాల్గొందినందుకు మనము ప్రతి అనారోగ్యాన్ని ఎదుర్కోగలం కాబట్టి అటువంటి జీవితం ప్రభు మనకు అందరికీ పుస్తకాలను మనం చూస్తూ ఉంటాము వారు ప్రతి ఇంట ఇంట రొట్టె విడిచినారు కాబట్టి అది క్రైస్తవ జీవితానికి బహు ప్రాముఖ్యమైన పునాది ఒక్కసారి రక్షణ పొందినాక బాప్తిజం పొందినాక ఆయన రాక పర్యంతరము మనము తన తన శరీరత్వంలో పాల్పొందుతనే ఉండాల కాబట్టి అటువంటి జీవితం ప్రభు మనకు అందరికీ అనుగ్రహించాల ఈరోజు తొమ్మిదవ తారీఖు జూన్ ఇరు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా కాబట్టి ఈ యొక్క బబులోను కాలము గురించి మనము బహు దీర్ఘంగా ఎంతో కాలం నుంచి ధ్యానిస్తా ఉన్నాము మనం ఉంటుంది బొబులోను కాలం అని యొక్క గడియారం సూచిస్తూ అదే రీతిగా మనము వాడుతున్న క్యాలెండర్ సూచిస్తా ఉంది ఇవన్నీ వారు స్థాపించినాయి కాబట్టి ఆత్మీయ స్థితిలో బబులోను మన మధ్యలోనే ఉన్నది అన్న విషయాన్ని మనం ఈ దినము బహుగా జాగ్రత్తగా గమనించాలా అందుకు బొబులోను ఉపమాన రీతిగా బానిస జీవితానికి సాదృశ్యం ఐగుప్తు ఏ రీతిగా అయితే జీవితానికి సాదృశ్యమో బొబులోని జీవితం కూడా బానిసత్వానికి సాదృశ్యం ఇది నము ఉంది అంటే ఆత్మీయ స్థితిలో ఉంది ఆత్మీయ స్థితిలో అందరూ బానిస దేవుడు మనల్ని అంతరంగ మందు యూడులుగా అంతరంగ మందు ఇస్కారుగా మార్చుకున్నాడు ఏ రీతిగా మన ప్రభు యొక్క మరణ భూస్థాపన పునరుద్ధం కానీ అది నాకు వర్తించదు అని నీ జ్యేష్ఠత హక్కుని నువ్వు తృణీకరించుకుంటున్నావు అనేటిది క్రైస్తవులకు సంబంధించిన బోధ ఒకప్పుడు ప్రజగా లేని ప్రజ ఇప్పుడు దేవుని ప్రజగా అయిన కాబట్టి అది కేవలము ఆయన ఆ యొక్క కలువుగా చూపించిన ఆ యొక్క ప్రేమ లేకపోతే నశించుకోయేవారు మనం అందరం అందునిమిత్తమై ఈ విషయాన్ని బహు జాగ్రత్తగా గమనించాలి ఏంటంటే బొబుల్లోనూ ఒకప్పుడు ప్రకృతి సహజంగా ఉండేసరు బెల్ చార్జరు వీళ్ళందరూ దానికి దాంట్లో ఉన్నారన్న విషయం మనకు తెలుసు చంద్రీషో దాని తర్వాత దానియలు వీళ్ళందరూ అప్పుడు ఉన్నారన్న విషయం మనకు అందరు కానీ అవి ఇప్పుడు ఆత్మీయంగా అయిపోయినాయి అన్న విషయాన్ని మనం గ్రహించాలా ఎందుకంటే ప్రకృతి సహజంగా గొబులో లేదు ఈరోజు అది భూ మండలంలోనికి అది దిగిపోయింది కానీ ఈరోజు ప్రకటన గ్రంథాలను మనం చూస్తున్నాము బొబులోను తిరిగి కూలింది తిరిగి కూలింది ఎట్లా కూలుతుంది చెప్పండి ఎట్లా కూలుతుంది అది ఆత్మీయంగా కాబట్టి అది ఆత్మీయ ఉన్నది కాబట్టి దాన్ని మనం ఆ రీతిగా అర్థం చేసుకోనికి సరే ఈ రోజు ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయంలోని చివరి అంశము గోగు మా గోగులకు సంబంధించినది మనం ముగించుకుంటున్నాము ఆ గతంలో ఒక మూడు నాలుగు భాగాలు మనం దీని గురించి ధ్యానించినాము ఈ మూడు నాలుగు నాలుగు మనం ఏం చూసినాం అనేది కొంతసేపు ఆ కళ్ళు మూసుకుంటే గమనించండి వారం అటు అటుపోయిన వారాన్ని వాటిని మనం చూస్తా ఒక నిమిషం దాన్ని మనం ధ్యానిస్తాను మీకు ఒకవేళ జ్ఞాపకం అంటే మీరు ఒకసారి మీ నోట్స్ చెక్ చేసుకోండి గోబుల్లోనూ సారీ గోబు మా గోగు అనేది ఏందనేది ఆ బైబిల్ వచనాలతో పోల్చుకొని మనము వాటిని బహు దీర్ఘంగా ధ్యానిస్తే ప్రయత్నించినాము లో గోగు మా గోగులు దేనికి సంబంధించినది ప్రకృతి సహజంగా ఇవి దేశాలు అని ప్రపంచమాత్మకంగా ప్రతి బైబిల్ కామెంట్రీలో మనం చూస్తూ ఉంటాం అనేక అనేకమైన మీరు ఇప్పుడు ఇంటర్నెట్లు కానీ యూట్యూబ్స్ కానీ ఎక్కడ చూసినా గానీ గోగు మా గోగులు అనేవి దేశాలు పలాని రాజ్యాలు అనేసి చూపిస్తూ ఉంటారు కానీ ఏచల్ గ్రంథము ముప్పై ఎనిమిదో మనం చూస్తా ఉన్నాము దాని గతంలో ఇవి అనేకమైన ప్రకృతి సహజంగా అంటే దాన్ని ఏమంటాం తెలుగు మన ఇంగ్లీష్ పదాలు జియోగ్రఫికల్ అంటాం ఇంగ్లీష్లో అంటే అవి ఏదో ఒక ప్రాంతాలు ప్రపంచంలో ఎక్కడొక దేశాలలో అవన్నీ ఉన్నాయని మనం వాటి గురించి ఉంటాం కానీ అవి ఆత్మీయమైనవి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా ఉమా రీతిగా ఆ భౌగోళ భౌగోళికంగా అంటే ఏదో ఒక ప్రాంతంలో అయితే ఈ దేశాలనే అంటాం కానీ మనకు తెలుసు బైబిల్ అంతా ఆ లేక రూపకల్పంగా ఆ అవి రాయబడ్డాయి అంటే ఇవన్నీ ఆత్మీయంగా మారిపోయినాయి అన్నట్టు ప్రకృతి సహజంగా ఒకప్పుడు ఉన్నాయండి ఇప్పుడు ఆత్మీయంగా మారిపోయినాయి అన్న విషయాన్ని మనకి కోవులు జ్ఞాపకం చేస్తున్నట్టు పరితలు అసలు పాత సమస్తం క్రొత్తమైనవి పాతవి ప్రకృతి సహజంగా ఉండే ఇప్పుడు అన్ని ఆత్మీయ స్థితిలో ఉన్నాయి అన్నట్టు కాబట్టి గోబు మా గోగుల యుద్ధము గ్రంథం ముప్పై ఎనిమిదో మనం చూస్తున్నాము అది తిరిగి ప్రటాన్ గ్రంథం ఇరవై అధ్యాయంతో వచ్చేసేది అయితే ఎహెచ్కల్ గ్రంథం ముప్పై ఎనిమిదో మనం చూసినట్లు ఇవి కొన్ని రకాల మాస్కో అని లేక రష్యా అని లేక జార్జియా అని లేక ఉక్రెయిన్ అని ఇట్లా రకరకాలుగా మనం చూస్తున్నట్టు బైబుల్ అంతట్లో మన కామెట్రీస్ అని అవన్నీ ప్రకృతి సహజమని ఇప్పుడు అవన్నీ ఆత్మీయంగా అయిపోయినాయి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఉక్మా రిక్తిగా మనం ఒకసారి గ్రంథము ముప్పై అధ్యాయము ఏహెచ్కల్ గ్రంథము ఎవరైనా చూడొచ్చు కూడా చదువుతూ కూడా ముప్పై అధ్యాయం ముఫై ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచనం ఉపాధిగా అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటాం మనం గోగు మాగోగులకు సంబంధించిన విషయం ఇక్కడ చేస్తున్నాం నరపుతుడ రెండవ వచ్చిన చూడండి నరపుతుడ మాగోగు దేశపు వాడకు గోగు అనగా రోషు అంటే రష్యా మిషక్ అంటే మాస్కో ఇట్లా చెప్తా ఉంటే చాలా మంది ఆ ఇవి పలు రకాల దేశాలు ఇవన్నీ ఆత్మీయమైన నేను చూపించిన గతంలో ఆ ఇవన్నీ సర్పములి తేళ్లు ఇవన్నీ ఆత్మల దుష్టాత్మ ఆత్మీయ ప్రపంచంలో దుష్ట శక్తులు ఇవి మనుషులని మనుషులలోకి అవి వచ్చేసినాయి ప్రభావితం చేసినాయి అవన్నీ మన ప్రభుకి విరుద్ధంగా మన ప్రభు భక్తులకి తెతారు మీకు చూపించబట్టి ఈ మన ప్రభువుకి తన బిడ్డలకి వ్యతిరేకంగా ఉన్న ఈ దుష్ట శక్తులు ఇవన్నీ ఆత్మీయ దశలకు మారిపోయినాయి అన్నట్టు అవి వాటి గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న చూడండి ముప్పై ఎనిమిది అవసరం నేను నిన్ను వెనుకకు త్రిప్పి అంటే ఈ గోగు మా గోగులకు సంబంధించిన గో నేను నిన్ను వెనుకకు వెను తిరిపి నీ దవడలకు గాలము తగిలించి నిన్నును నీ సైన్యం అంతటినీ గుర్రములను ఆ చేత మహా సైన్యంగా బయలుదేరదీసేదను నీతో కూడిన ఎన్ని దేశాలు చూడండి ప్రపంచాత్మకంగా ఇవన్నీ అంటే ప్రపంచంలో ఉన్న పలు రక పని దేశ పలు దేశాలు వాటన్నిటి మీద ఉన్న దురాత్మ సమూహాలు అన్నట్టు ప్రతి దేశానికి ఒక ప్రధాని ఉంటది దురాత్మ అది ఇవన్నీ కబ్జా చేసుకునేసారి గతంలో ఎన్నిసార్లు మీకు చెప్పించిన ద్వితీయోపదేశ కాలంలో దేవుడు ఆ అనేకమైన దేవృతలకి ప్రపంచంలోని దేశాలను అంటే అధికారం ఇచ్చి వాటన్నిటి నీ ప్రభుత్వం నిర్వహించంకు బోధి అని రోజులు ఇక్కడ అయితే అవి పట్లైనా దూతలు అవి ఏం చేసినాయి దేవుని తట్ట తిప్పాల్సింది అవి వాటి స్వార్థం కొరకు వాటి తట్ట తిప్పుకొని మనుషులందరినీ దేవుని నుంచి అందుకే ఈరోజు ప్రపంచమంత దేశాలు మన ప్రభుకి వ్యతిరేకంగా జీవిస్తా ఉన్నాయి ఒక చిన్న గోపు మన ప్రభుని తెలుసుకొని అతన్ని వెంబడిస్తా ఉన్నాయి అయితే నీకు అనుగ్రహించబడ్డ తెలుపు ఏంటంటే నువ్వు తిరిగి వాటికి వ్యతిరేకంగా యుద్ధం చేసి ఈ దేశాలన్నీ ప్రభుత్వం సంపాదించుకోవాలి అందుకే సర్వలోకానికి వెళ్ళి సర్వచి సువార్త ప్రకటించమని దేవుడు చెప్పాడు సువార్త ప్రకటించడం అంటేనే యుద్ధము అన్న విషయం అర్థం చేసుకోవాలా ప్రార్థన జీవితమే యుద్ధం అని తెలుసుకోవాలి కాబట్టి మనమందరము ఈ గోబు మహోబు అన్న దుష్ట శక్తుల సమూహాలని వాటికి వ్యతిరేకంగా లేవాలా ఇది నీ యొక్క జీవన విధానం నీ సేవ పరిచర్య దానికి సంబంధించింది చాలా మంది ఏమనుకుంటున్నారంటే సేవ అంటే మనుషులకి సువార్థ ప్రకటించాలా వాళ్ళు రక్షణ అడిగించాలా మనకి ఇవ్వాలా అంతే అనుకుంటారు కానీ కాదు ప్రతి ఒక్కరిని శువార్థకంగా తయారు చేయాలి ప్రతి ఒక్కరిని సేవ చేయాల అన్న విషయమే ఇక్కడ మనం వెళ్తరచబడుతుంది ఎందుకంటే రక్షింపబడినాక నువ్వు యుద్ధ సైని సైనికుని యుద్ధంలో సైనికుని అంతే కాబట్టి ఈ ఆత్మీయ పోరాటము భోగు మా భోగులు అనేటిది ఆత్మీయ అది మనకి పక్తుడు భక్తుడు యజ్ఞ రాసిన ఆరవ దానిలో బహు దీర్ఘంగా చూపించండి మనం ఎన్నిసార్లు వాటిని ధ్యానించినాం ఈరోజు తిరిగి వాటిని మరోసారి మనం ధ్యానించబోతున్నాం కాబట్టి వీటన్నిటి వ్యతిరేకంగా దేవుడు ఏమంటున్నాడు అనేది మనం ఇక్కడ చూస్తాను ఎనిమిదవ సో చాలా దిన తర్వాత నీవు శిక్షణ సంవత్సరముల అంతంలో నీవు ఖడ్గం చూడండి సంవత్సరం అంతంలో అంటే చివరి కాలం గురించి మాట్లాడుతుండే ఇక్కడ ప్రవచనం ఇది సంవత్సరముల అంతములో నీవు ఖడ్గం నుండి తప్పించుకొని ఆయా జనములలో చెదిరిపోయి ఎడతెగగా పాడుగా ఉన్న ఇస్రాయల్ దేశీయుల ఇస్రాయల్ పర్వతముల మీద నివసించటకై మట్లా సమకూర్చబడిన జన ఆయా జనములలో నుండి రప్పింపబడి నిర్భయంగా నివసించే జన అందరి నీవు వచ్చేదవు గాలి వాన మేఘము కమ్మినట్లు నీవు దేశం మీదకి వచ్చేదవు నీవును నీ సైన్యమును నీతో కూడిన బహు జనమును దేశం మీద వ్యాపించరు ఇవన్నీ ఆత్మీయమైనవి ఇవి ఏంటంటే మనం గతంలో చూసినాము ముఖ్యంగా బూరల తీర్పు అంశం గురించి దానించినప్పుడు ప్రపంచం మతపరమైన జీవితం మీదకి దుష్టశక్తులు మిడతల దండులాగా వచ్చి వాటిని ఆవరించుకుంటాయి అన్నాడు ప్రపంచం జరిగేది ఇది సగం సత్యం సగం అబద్ధంలో ఉన్న క్రైస్తవులు అందరి మీద దుష్ట శక్తులను సమకూర్చుకుంటాయి వాళ్ళందరినీ ఆక్రమించుకుంటాయి భయపెట్టి వాళ్ళని చంపడము చిత్రవద్ద చేయడము ఇవన్నిటిని మనము అక్కడ బుర్రల తీర్పులో చూసినాం ఎన్నో సంవత్సరాల కిత కొత్తది కాదు మనకి బోధ అయితే వీళ్ళందరినీ దేవుడే పంపిస్తుండ్రు అన్న విషయం మనకు మర్చిపోవద్దు ఎందుకంటే బైబుల్ అంతటా ఒక విషయాన్ని మనం అర్థం చేసుకుంటా ఉంటాం దేవుని ఆజ్ఞ లేకుండా దుష్ట శక్తులు కూడా ఏమీ చెయ్యలేవు వాటంతట దేవుని ఆక్యే ఇది చాలా మందికి అర్థం కాదు థియాలజీ ప్రొఫెసర్స్ కూడా కొంచెం కష్టమే ఇది తన బిడ్డలకి వ్యతిరేకంగా దుష్టుని ఎందుకు పంపిస్తాడు దేవుడు అని దానికి సంబంధించిన నేను ఎన్నిసార్లు మీకు చూపించిన మన ప్రభువు నలభై దిన ఉపవాసం ఉండినాక ఏం జరిగింది అన్నాడు దాని అతను బాప్సం పొందినాక సేవ పరిచయ వరకు ఇంకా సిద్ధపడుతున్నాడు ఆయన ఎవరిదాని నదిలో బాప్సం తీసుకొని ఏం జరిగింది పరశుద్ధాత్మ అవలే పౌరం పరు పౌర పరిశుద్ధాత్మ పౌరం కళ్యాణ్ వాక్యం కాబట్టి దిగి వచ్చి తన మీద వాళ్ళడము ఈయన నా ప్రియ కుమారుడిని పర్లో కుమలి స్వరం వినిపించడం మాటలు గైకునడి అని దాని తర్వాత అటు తర్వాత అపవాది చేత శోధించబడటకు పరిశుద్ధాత్మ చేత అతడు అరణ్యంలోనికి కొనిపోబడను అన్న వాక్యాలు మనం చూస్తా ఉన్నాం అంటే తన సొంత కుమారుణ్ణి అపవాది చేత శోధించబట్ట తండ్రి ఎందుకు అప్పగించాడు అనేది మనం అర్థం చేసుకోవాలా ఎందుకు అంటే విశ్వాసం పరిచయం పడదా వాడు తన మన సహోదరుల మీద నేరం మోపుతున్నా అనుకున్నాం ప్రకటనంత పరణిదేళ్ళు ఎన్నిసార్లు ధ్యానించిన ఎందుకు నేరాలు చెప్పండి ఎందుకు నేరాలు మోపుతున్నట్టే నిజంగా తప్పుగా వేసధారకంగా జీవిస్తున్నావేమో లేకుంటే వాడు ఎంత నేరాలు మోపాలి నీ మీద వాడు అబద్ధాలు చెప్పలేడు కదా దేవుని సన్నిధిలో యోగ విషయంలో అయితే జరుగుతుంది ఆహా విషయంలో అయితే జరిగింది ఈరోజు నేను చూపిస్తున్నా రెండో దేశ పత్రికలో వాక్యాన్ని మరోసారి దేవుడు ఎందుకు అబద్ధంను మోసకూ అబద్ధం నమ్మునట్లు మోసకూర్చు ఆత్మను వారికి పంపిస్తాడు అది త్రశోనిక సంఘం రాస్తున్న పావులు జ్ఞాపకం చేస్తా కాబట్టి ఈ విషయాలని బహు జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఇంతకాలం నేర్చుకున్న బోధ జస్ట్ ఏబిసిడి అన్నట్టే క్రైస్తవ జీవితంలో కానీ ఎన్నో విషయాలు ఇంకా నేర్చుకోవాలి ఇంకా తెలియని స్థితిలోనే ఉండదు క్రైస్తవ జీవితం అందుకు వాళ్ళు ఇంకా పసిపిల్లల లాగానే పావులు దగ్గరగానే ఉండరు అనేసి పావులు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు కానీ మనం అట్లా ఉండద్దు వీటన్నిటిని గ్రహించి మనం మరీ దీర్ఘంగా బహు లోతుగా వెళ్లాలా ఈ వాక్యాలని మరీ లోతుకు వెళ్ళి వాటి అన్నిటి తీసుకొచ్చుకోవాలా మనము దేవుని బిడల కొరకు వాటి అన్నిటి శిరపరచుకోవాలా మిత్రమై నిన్ను నన్ను దేవుడు ఎగ్పరచుకున్నది నమ్ముతా ఉంటాను ఎందుకంటే ఎవరి కళ్ళకు కనిపించలేదు ఈ వాక్యాలు నీకు కనిపిస్తున్న ఎందుకు ఏ ఇంటర్నెట్ లో ఏ యూట్యూబ్ ఛానల్లో మీకు కనిపించని వాక్యాలు నీకు అనుగరించబడ్డ ఎందుకు బైబుల్ వాక్యం తేటగా చెప్తుంది వారికి అనుగరించబడలేదు మీకు అనుగరించబడ్డాయి కాబట్టి మీరు వాటిని స్వీకరించాలా ఇది నాకు అనుగ్రహించబడింది కాబట్టి నాది ఈరోజు అందు నిమిత్తమై అది నాకు అనుగ్రించబడింది కాబట్టి అది నాది నా జీవితంలో ఒక భాగం వాక్యం కాబట్టి ఈ వాక్యం నుంచి నన్ను ఎవ్వరు వేరుపరచలేరు ఈ వాక్యాన్ని అది నుంచి ఎవ్వరు తీసుకోలేరు కూడా ఎంత వ్యతిరేకంగా మాట్లాడినా ఎంత మంది వ్యతిరేకంగా వీటిని ప్రకటించినా గానీ ఆ వాళ్ళే పరిశుద్ధాత్మని దూషించడము పరిశుద్ధాత్మని దుఃఖపరచడం చేస్తా ఉంటారు ఎందుకంటే వారికి అనుగ్రహించబడలేదు వాళ్ళే థియాలజికల్ గా నేర్చుకునేవాడు కానీ మనం ప్రార్థన పూర్వకంగా వీటన్నిటి తెలుసుకున్నాం ఎన్ని గంటలు కష్టపడతాం వీటి గురించి సునాయాసంగా ఏదో కామెంట్రీస్ చదివేసి ఏదో పేపర్లు చదివి న్యూస్ పేపర్లు ఇంటర్నెట్లకు పేపర్లు చదువుకొని చేసింది కాదు ఇవి గంటలు గంటలు కష్టపడతాయి కానీ ఆయన మెచ్చుకొని ఇవన్నీ ఇవ్వడు ఆటోమేటిక్గా రెడీమేడ్ గా అన్ని దొరికినాయంటే చాలా కష్టం మొబైల్ యాప్స్ వేసుకొని టకా టకా చేసేసి వాటిని రాసేసుకొని ఇది నాకు బయటపరచబడిందంటే ఎట్లా చెప్పండి అట్లా కాదు ఇటు అన్నిటి వరకు ఇవన్నీ చిన్న పరంగా చెప్పబడ్డాయి నువ్వు గ్రహించిన నాడే నీకు ఓపెన్ అప్ అయినట్టు నువ్వు ప్రభు వాళ్ళు చెప్తావు ప్రభుత్వం ఎవరు చూడలేని విధంగా చూడగలుగుతానని నీ వాక్యం అది ఇంతక నేను చూపించినట్టు ఇప్పుడు చూడండి మొదలసారి నాలుగో ముప్పై ఎనిమిదో అధ్యాయము ఏజకీ గ్రంథము ముప్పై ఎనిమిది అధ్యాయము నాలుగో విషయంలో ఏమంటున్నాడు అంటే ఆ నేను నిన్ను వెనుకకు తిప్పి నీ దౌడలకు గాలము తగిలించి అంటే ఇది సాధ్యమా చెప్పండి దౌడలకు గాలం తగిలించడం అంటే అంటే అది ప్రసంగా చైనా చెప్పబడింది అన్నట్టు ఎట్లా బంధింపబడుతున్నారు మతపాలన జీవితంలో మనుషులు ఎట్లా బంధింపబడుతున్నారు అనేది ఇవన్నీ ఉగమరీతిగా చెప్పబడ్డన్న వాక్యాలని మనం జ్ఞాపకం చేసుకుంటున్నావు అదేవిధంగా ఈరోజు ఆత్మీయ ప్రపంచంలో క్రైస్తవులు జీవించాలా అనేది ఈ వాక్యం హెచ్చరిస్తా నువ్వు ఆచారబద్ధంగా లోకతీతంగా జీవించద్దు ఒక దిక్కు లోకాన్ని ప్రేమిస్తూ ఇంకో దిక్కు ప్రేమించగలవు అదే భ్రష్టత్వ మట్టం అంటే వేషధారణ ఒక దిక్కేమో పరిశుద్ధంగా జీవిస్తుంటాము ఇంకో దిక్కేమో మన జీవితం అంతా అసలు అవిశ్వాసంతో నిండిన జీవితం దానే భ్రష్టత్వ సంఘం ఈరోజు క్రైస్తవ సంఘము భ్రష్టత్వానికి దారి తీస్తుంది అందుకే ఒక పూటి కూటి కొరకు తన జ్యేష్ఠ హక్కును అమ్మి వేసిన ఏష వంటి భ్రష్టుడు మీలో ఉంటారేమో చూసుకున్నాడు పౌలు ఎందుకు హెచ్చరించండి చెప్పండి పౌలు భక్తుని కాదు మీరు ఎండ్ టైమ్స్ లో యుగ సమాప్తిలో సంవత్సరములు ముగింపులో నిందాక దామ సంవత్సరపు ముగింపులో మతపరమైన జీవితము ఏషాగుగా మారుతుంది ఎందుకు ఏషాగు పెద్దవాడు కదా కానీ యాకబు తన జన్మ హక్కులు తన జ్యేష్ఠోత్వ హక్కుని సంపాదించుకున్నాడు మోసంతోనో కాని మోసంతో చేసినాది కాని పని దేవుడివ్వాల్సిందని ప్రథమ ఫలము అంటే జ్యేష్ఠోత్తమం ఎవడైతే యేసప్రభుని సొంత రక్షకంగా స్వీకరిస్తాడో వాడే ప్రథమ ఫలం అంటాడు పగులు కొలి కొలిస్తారు కొలకి రాష్ట్ర పత్రిక మొదటి పత్రికలో జ్యేష్ఠకు హక్కుని నువ్వు సంపాదించుకోవాలంటే నువ్వు ఇంటికి పెద్దవాడి అయినంత నీకు జేసత్వ హక్కు లేదు ఎందుకంటే బైబిల్ ఎంత చూస్తా మనము ఆ చూడండి కమరాము కుమారులు ఇద్దరు అహరోను మరియు మోసే చెప్పండి అహరోని ఎన్నుకోవాలి దేవుడు జ్యేష్ఠవుడు అయితే రెండో వాడిని ఎందుకు అనుకున్నాడు కనిష్ఠుని మోసస్ని మోషిని అయితే ఎన్ని ప్రాంతాలలో నేను చూపిస్తా బైబుల్లో యాకపో పన్నెండు గోత్రికులు పన్నెండు మంది పిల్లలు రూబేన్ పెద్దడు రూబేను తన జయశత్వ హక్కును పోగొట్టుకున్నాడు అది ఎఫ్రాయింలకు వచ్చింది బైబుల్లో జయశత్వ హక్కులు ఆశ్చర్యాన్ని అనిపిస్తుంది కదా ఎఫ్రాయిం మనుమడు కదా రూబేను ఆ యొక్క స్థానము మనుమణికి ఇచ్చిండు ప్రవచనాత్మకమైన వాట్యాలన్నీ మన అంత డీటెయిల్ గా ఎవరన్నా గణించడం అంటే కాదు కదా ఒకటి ఈ యొక్క భ్రష్టత్వంలో పడిపోయిన సంఘము ఏ రీతి వాళ్ళు సత్యాన్ని ప్రేమించే వాళ్ళు కాదు చూడండి ఇర్మియా గ్రంథము యాభై అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినా ఒకరికన్నా ఉంటే కూడా చదివితే టైం చాలా సేవ్ అవుతుంది లేదంటే నేనే చదవాల్సి వస్తుంది ఇర్మియా గ్రంథము యాభైవ అధ్యాయం చూడండి ఇరిమయ గ్రంథము యాభై అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినాం నేను చదువుతానులేండి ఇర్మియ గ్రంథము యాభై అధ్యాయము ఇరవై నాలుగులో బొబులోను చూడండి బొబులోను అంటే భ్రష్టత్వపు సంఘము అని అర్థం ఇంకా అంత అంత బాహంగా నేను ఎప్పుడు చెప్పలే ఇది ఫస్ట్ టైం చెప్తున్నా బొగులోను అంటే భ్రష్టత్వంలో పడిపోయిన సంఘము లేక ఇంగ్లీష్ అపాస్టేట్ చర్చ్ అంటాం దానికి ఇంగ్లీష్ నేర్చుకోవాలా ఎందుకంటే నీవు కొన్నిసార్లు తెలుగులో చెప్పలేనివి ఇంగ్లీష్ చెప్పగలం కొన్నిసార్లు ఇంగ్లీష్ చెప్పలేనివి తెలుగులో చెప్పగలవా అపోస్టి అంటే దానికి పేరు మనం పెట్టము అది మనం ఆత్మీయస్థులనే వాటి వాటి చిహ్నాలను బట్టి గ్రహించాలా నిన్ను పట్టుకొనిటై బోను పెట్టి ఉన్నాను ఎవరు చెప్తున్నారు చెప్పండి ఈ వాక్యం దేవుడు మాట్లాడుతున్నాడు ప్రవక్త ద్వారా తెలియకయే నీవు పట్టబడి ఉన్నావు ఎవరు తెలియదు ఎవడు గుర్తు తెరగని సమయంలో జరిపోయింది అదంతా తిన్ను తినచు త్రాగు నారు నాటుచు అమ్ముచు కొనుచు పెళ్ళిళ్ళు చేసుకునొచ్చు పెళ్ళిళ్ళకి ఇచ్చు ఇండ్లు కట్టుచు ఎవడు గుర్త గుర్తు సమయంలో జలప్రలయం వచ్చి వారందరినీ కొనిపోయాను నిత్య నరకానికి కాబట్టి కొనిపోయబడ్డ వాళ్ళు నరకానికి పోతున్నారు విడుదల పొందిన వారు ఆయన కనికరం పొందిన వారు అనేసి మత్య శువార్థ ఏడు నాలుగు మన ప్రభు చెప్పిండు దాన్ని ఉల్టా చేసుకుంది భ్రష్టత్వపు సంఘం ఏం చేసింది కొనిపోబడ్డేవాడు పరిశుద్ధుడు విడవబడ్డవాడు పాపి అని చెప్పింది కానీ ఏ స్థాయి ఏమిటంటే విడవ విడుదల నోవా కుటుంబం ఎనిమిది మంది కొనిపోబడ్డే వాళ్ళందరూ ఎవరు ప్రపంచం ఉన్న వాళ్ళందరూ నీళ్లు కొనిపోయిన నరకానికి కానీ నీళ్లు ఎవరిని విడిచిపెట్టిన ఎనిమిది మందినే దాన్ని ఉల్టా చేసుకున్నారు ఎందుకంటే సైతాన్ని బుద్ధి ఉల్టా చేసుకోవడం ఈరోజు సంఘం ప్రపంచాత్మకంగా భ్రష్టత్వంలో గడిపోయిన సంఘాలు మనం ఎవరి పేర్లు తీసుకోవాలి కాబట్టి మనం ఎవరు పర్టికులర్ గా వ్యతిరేకంగా మాట్లాడతలేం కానీ ఇదొక వ్యవస్థ అన్న విషయం గ్రహించినప్పుడు క్రైస్తవ జీవితము భ్రష్టత్వంలో ఉంది ఈరోజు అంటే అక్కడ ఏముంటుంది తెలియకనే తెలియకనే నువ్వు పట్టబడినావు నువ్వు తెలియకనే అబద్ధాన్ని ఆశ్రయించినావు అబద్ధంతో నిబంధన చేసుకున్నావు అంటుండే భ్రష్ట తక్కు సంఘం ఎప్పుడు యహోవాతో నీవు యుద్ధము చేయకూనుకుంటవి మతపరమైన జీవితము దేవునితోనే వ్యతిరేకంగా వైరం పెట్టుకుంది ఈ శ్లోకంతో స్నేహము దేవునితో వైరం ఈ వాక్యం దానికి సంబంధించింది కాబట్టి నీవు చిక్కుపడి ఉన్నావు చిక్కుపడి పట్టబడి ఉన్నావు ఇప్పుడు చూడండి యహోవా కంది దేశంలో అంటే మళ్ళా బగ్గుల గురించి మాట్లాడుతున్నాడు కందియుల దేశంలో ప్రభువును సైన్యుల అధిపత్యకు యహోవాకు పని ఉన్నది యహోవా తన ఆయుధాలను ఆయుధాలు యుద్ధం ఇది ఆయుధాలను కోపము తీర్చి తన ఆయుధములను వెలుపలికి తెచ్చుచున్నాడు నువ్వే ఆ ఆయుధము నువ్వు మనమే ఆ ఆయుధములము అన్న విషయాన్ని గ్రహించినప్పుడు వాగాదం చేసుకోండి మతపరమైన సంఘాన్ని పట్టి పెడుస్తున్న ఆ యొక్క దుష్ట శక్తులకి వ్యతిరేకంగా మనమే ఆయుధములు ఇది ఆత్మీయ పోరాటము అన్న విషయం గ్రహించినప్పుడు క్రైస్తవ జీవితంలో నులివెల్చనగా ఎవ్వరు జీవించలేడు మాందంగా మీదకి ఉపాద్రం వచ్చినప్పుడు నువ్వు తప్పించుకోలేవంటాడు చేసా నా మీదకి ఎటువంటి ఉపాద్రం వచ్చినా నాకేం కాదనుకుంటారు ఎందుకంటే నేను నమ్ముకునే దేవుడి ఆయన కాపాడుతుంటారు నువ్వు నమ్ముకున్నావు కరెక్టే కానీ నీకు విశ్వాసం లేదు నమ్మికకు విశ్వాసానికి ఎంతో తేడా ఉంది నమ్మిక గుడ్డిది కావచ్చు విశ్వాసం గుడ్డిది కాదు ఇరవై ఆరు వర్షాల నుండి నాలుగు దిక్కుల నుండి వచ్చి దాని మీద పడుడి దాన్ని ధాన్యపు కొట్లను విప్పుడి కస్ కసువు కుప్పలు వేసినట్లు దాన్ని కుప్పలు వేయుడి శేషమేమీ లేకుండా నాశనము చెయ్యుడి ఇది దేవుని ఆజ్ఞ బబులోను అంటే మతపరమైన జీవితం ఏమైతుంది అని చెప్పబడుతుంది అదే రీతిగా ఇప్పుడు చూడండి లూకాసు వార్తలో మన ప్రభు మాట్లాడుతున్నాడు ఇరవై అధ్యాయము ఇరవై చూడండి లూకాసు వార్త ఇరవై అధ్యాయము లూకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై ఐదవ వర్షం ఆ దినము భూమి అంతటా నివసించి వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చాను ఏమొస్తారు చెప్పండి ముప్పై ఆ అధ్యాయం దానిష్ట ప్రారంభమవుతుంది ముప్పై నాలుగో వచ్చినాం చూడండి ఒకసారి మీ హృదయంలు ఒకవేళ కొంచెం కష్టమే నేను చెప్పే వాక్యం తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండు కానీ బబులోనూ ఉండదు ఎందుకంటే ఈ వాక్యం ఎవరు ధ్యానించారో నాకు తెలుసు ఎందుకంటే క్రైస్తవ జీవితం పెడతారు ఏంటంటే నా ప్రాణమా తెలుము త్రాగము సుఖించము చూస్తాం కదా వాక్యం ప్రసంగిలో నా ప్రాణమా తెలుము త్రాగము సుఖించము కానీ దాని తర్వాత ఉన్న వాక్యం ధ్యానించరే అయితే ప్రతిదీ తీర్పులను తేబడును ఆ వాక్యం ధ్యానించరు ఈరోజు క్రైస్తవ జీవితం అంటే పార్టీ జీవితం అంటే పార్టీలు చేసుకోవడం కేక్లు కట్ చేసుకోవాలా గంభీరంగా ఆహారం తినాల ఓ మన దేవుని దేవుణని ఆశ్రయించడు అని చెప్పుకోవాల కానీ ఆయన ప్రణాళిక ప్రకారంగా ఆయన మీరంతా యుద్ధంలో ఉన్నారు దుష్ట శక్తులు విజృంభించి పనిచేస్తున్నాయి అవన్నీ ఆకాశ సమూహాన్ని దిగొచ్చినాయి భూమి మీదకి ఇప్పుడు మనుషులలో దూరిపోయినాయి ఆ ప్రధాని దురాత్మలన్నీ దిగొచ్చి ప్రపంచంలో ఉన్న పొలిటీషన్స్లలో గురిపోయినాయి విచ్ భయంకరంగా ఆ పొలిటీషన్స్ ప్రవర్తిస్తున్నారు ఎప్పుడు చరిత్ర చూడలే ఇంత భయంకరంగా పొలిటీషన్స్ ప్రవర్తించడం ప్రైమ్ మినిస్టర్లు ప్రెసిడెంట్లు ప్రపంచాత్మకంగా ఇంత తెలుగు ఇంత తీర్మానాలు తీసుకోవడము మనుషులకి వ్యతిరేకంగా జీవించడం మనం ఎప్పుడు చూడడం చరిత్రలో ఈరోజు చూస్తున్నాం ప్రపంచాత్మకంగా అంత నిమ్మలంగా ఉందనుకుంటారు కానీ కానే కదా అమాంతంగా యుద్ధాలు వస్తాయి అమాంతంగా నీ మీదకి ఉపద్రం వస్తుంది ఎందుకో తెలుసా నువ్వు మహాబబ్లో ఉన్నావు కాబట్టి ఆ దినము భూమి అంతటా ఒక దేశానికి సంబంధించి కాదు ఇది నివసించి వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చినట్టు ఆ దినం కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని ముప్పై ఆరో బహు కష్టతరమైంది ఈ వాక్యం నీకు నిజం అర్థంగా నిజంగా అర్థమైతే నువ్వు ఈ రాత్రి నీ జీవితాన్ని తిరిగి సమర్పించుకుంటావు ప్రభుకి నేను ఇంతకాలం చేయలేదు ప్రభు వీటిని ఏంటైడ్ కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుషు కుమారుని ఎదుట నిలబడటకు శక్తి గలవారు అవునట్లు ప్రార్థన చేయచ్చు మెలకుగా ఉండడని చెప్పాను ఇది ఈ వాక్యమే నేను గత నాలుగు ఐదు ఆరు సంవత్సరాల నుంచి అంటే టూ నుంచి చెప్తున్నా మీకు నేను ఏంటంటే మీదకి ఎటువంటి భయంకరమైన స్థితులు రాబోతున్నాయి అకస్మాత్గా నిన్ను కోవిడ్ పట్టినట్లు నువ్వు గుర్తించగలిగినావా నేను ఎంతమందికి నువ్వు ఇన్ఫెక్ట్ చేసినావని నీకు తెలుసా నేను ఒకసారి ప్రార్థన పూర్వకంగా తెలుసుకున్నా వీటన్నిటినీ కొంతమంది బ్రదర్స్ని కొంతమంది సిస్టర్స్కి అది రావడం నేను చూసినాక వాళ్ళు నేను చెప్పిన వాక్యాన్ని తృణీకరించరు అయినా కానీ ఇన్ఫెక్ట్ అయిన వారిని ఎట్లా రక్షించుకోవాలో కూడా దేవుడి మార్గం చూపించింది ఇన్ఫెక్షన్ నుంచి వాళ్ళని ఎట్లా బయటకు తీసుకుంటావాళ్ళో దేవుడి మార్గం చూపించింది సింపుల్ ట్రీట్మెంట్ ఎవరు చెప్పని ట్రీట్మెంట్ ఇది నేను ఓపెన్ కోవిడ్ నైన్టీన్ అనేది రక్తము గూడు కట్టేటట్లు చేశారు ఇన్ఫెక్షన్ ఉపిరితేతులలో సన్న సన్న రక్త నాలలో రక్తం గూడు కట్టుకుంటే ఉపిరాడ ఉపిరాడే మనుషులు చిన్న ఆస్పిరిన్ ట్యాబ్లెట్ ఆ గూడు కట్టిన రక్తాన్ని పలిచగా చేస్తుంది ఆక్స్పలిన్ ట్యాబ్లెట్ వేసుకుంటే ఆ రక్తం పలచగ కావడం ఊపిలు నార్మల్ కావడం ఒక రోజునే డిశ్చార్జ్ కావడం బయట చెప్పలేను ఎందుకంటే వ్యతిరేకస్తులు చాలా మంది ఉంటారు మనకి వ్యాక్సిన్స్ తీసుకోద్దంటే బాధపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎట్లా తెలుస్తే బదర్ ఇవన్నీ తన బిడ్డలకి తన దాసలైన ప్రవర్తనకు ప్రభుత్వాన్ని సంకల్పించిన వాటిని బయలుపరచకుండా ఏది చేయడాన్ని ఆమోస్రంథాలు ఎన్నిసార్లు నీకు చూపించలే నీకు చూపించకుండా ఈ లోకంలో ఏమేమో జరుగుతున్నాయంటే నువ్వు ఏ రోజు కూడా ఆయనకి బానిసలాగా లేవు క్రీస్తుకి ఏ రోజు కూడా నువ్వు క్రీస్తుకి బానిసలాగా జీవించలేకపోయినావు నీకు అధిక తన దోసలైన ప్రవర్తనకి ఆయన తప్పకుండా చెప్తాడు సంబ్రాహ్మణకు చెప్పకుండా నేను ఏమైనా చేయ చేయదునా అనడం లేదా ఆయన తన బిడ్డలకి తప్పకుండా చెప్పాలా నీకు ఏది కూడా చెప్పకుండా జరిగిపోతున్నాయి అంటే నీ కుటుంబంలో వచ్చే ఉపధానాన్ని నువ్వు చూడలేకపోయినావంటే నువ్వు ఒక కావాలి వాడిలాగా కో లేకపోయినావు నీ జీవితాంతం నీ కుటుంబానికి నువ్వు ఒక కాలువ కావాలి వాడివి నువ్వు కావాలి దానివి నువ్వు మర్చిపోయి నిద్రమైనవు ఇన్ని సంవత్సరాలు అందుకే ఉపద్రం అమ్మంతగా నీ మీదకి వచ్చి నేను పట్టుకున్నప్పుడు నువ్వు నిర్గ్రహించలేకపోయినావు కానీ పశ్చాత్త పడాలంటే ప్రభావ నన్ను కనికరించబడవా నేను బిర్ర నేను గర్వించాను ప్రభావ నాకు ఇంకొక అవకాశం ఈ ప్రభావ ఈసారి నేను మంచి కావాలని వాళ్ళగా జీవిస్తాను నేను నిద్రపోను ప్రభావ కోట గురుజల మీద నిలబడి నేను పసిగడుతుంట దుష్ట శక్తులు ఎప్పుడు వస్తున్నాయి మా దేశం మా ప్రజల మీదకి నా కుటుంబం మీదకి నా పిల్లల మీదకి నా భార్య భర్తల నేను పసిగట్టి వాడిని తరిమితాను ఇక మీదట తిండి వేళ మత్తులైతే ఎట్లా చెప్పండి అహిక విచారములు విద్యగా లేవు సరిగా లేవు జీతాలు లేవు డబ్బులు లేవు ఉన్న కాడికే కట్ చేసుకుని అట్టం కదా ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది కట్ ద క్లాత్ అకార్డింగ్ టు ఇట్స్ అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ సైజ్ అనేది చెప్తారు ఇంకెంత అవసరమో అంతే ఎంత తినాల అంతే అధికంగా తింటే మత్తులు ఒక అర్ధ గంట కూడా ప్రయాణం చేయరు నిద్రపోతారండి ఇది ప్రాధాన్యంగా వాక్యం వింటూ వింటూ నిద్రపోతారు అంట కాబట్టి ముప్పై ఆరో వచనం మీరు జరగబో వీటిని ఎల్లను తప్పించుకొని మనుషు కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారనట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేసి మెలకువగా ఉండాలా అంటే ఒక దినం ఏష్టవ్ ఎదుట నువ్వు ధైర్యం రావడాలంటే ఒకటే మార్గం అంటున్నాడు వీటన్నిటిని తప్పించుకోవాలా కోవిడ్ని తప్పించుకోవాలా యుద్ధాలను తప్పించుకోవాలా దుష్టాత్మాలు వచ్చే రాత్రి నేను నిజంగా వస్తే నేను చెప్తున్నా నాకంతా నేను ఎన్నిసార్లు చూశాను నేను నిజంగా కనిపిస్తా అని ఇది లేదు కదా బోద క్రైస్తవ జీవితంలో నిజంగా నీ ఇంట్లోకి దూరుతాయి నీ బెడ్రూమ్లకు దూరుతాయి నువ్వు చూస్తావు అవి నిన్ను పట్టుకోవడం నీ గుర్తు తీసుకోవడం నీ కడుపు నీ నీ కాళ్ళు చేతులు గట్టిగా పట్టుకోవడం నీ ఊపిరి రానియకుండా ఊపిరి నీ ముక్కులు పట్టుకోవడం అవి జరుగుతాయి నిజంగా జరుగుతాయి ఎంతమంది తినేగా నిద్రలో చనిపోతున్నారు ఎందుకు సత్యాన్ని ప్రేమించలేదు ఈ వాక్యం లేదు వాళ్ళను ఎల్లప్పుడూ ప్రార్థించండి ఒక్క క్షణం కూడా ప్రార్థించలేని చెబుతాను ఉద్యోగుల కొరకైతే గంటలు గంటలు కష్టపడుతూ ఉంటారు అంటే తిండి కొరకే కదా ఉదయం సందర్భం వరకు తిండి కొరకే కదా ఆ తిని నేను నాకు కాపాడలేకపోయిందే ఎంత పోషక పదార్థాల ఆహారం తిన్నా నీకు బలం లేకపోయిందే నీరత్సంగా నిరుత్సాహంగా జీవితవంతం ఎల్లప్పుడూ నువ్వు ప్రార్థన చేయించు మెలకుగా ఉండవాలని ఆజ్ఞ అది కానీ ఆజ్ఞని ఉల్లంఘించి ఆజ్ఞని క్రీకరించి కోపంలో పడితే క్రైస్తవ జీవితం కాబట్టి ఈరోజు ఆ దుష్ట శక్తులు ఈ గోగు మా గోగు వాటితో పాటు ఉన్న తగిన దేశాలు ఇందాక దృష్టి అనవన్నీ ఆ దేశాలన్నీ ఆత్మీయ స్థితిలో మారిపోయినాయి ఎందుకంటే నేను వ్రతలు చూపించిన ప్రకృతి సహజమైన ప్రతి దేశపు యొక్క ఆత్మీయ ఆ నిజ స్వరూపము ఆ దేశంలో ఆత్మీయ ప్రపంచంలో ఉంటాయి వాటి నీడనే ఈ లోకపు దేశాలు ప్రతి దేశం భారతదేశము ఆత్మీయ ఆత్మీయమైన ముద్ర ఆ ప్రపంచంలో ఉంది దాని నీడనే ఈ లోకంలో ఉంది అట్లనే అమెరికా దేశం కానీ ఏ దేశమనే వీటి ఆత్మీయ ఆ నిజస్వరూపాలన్నీ ఆ ఆత్మీయ ప్రపంచాలలో ఉన్నాయి వాటిని పరలోకమంటారు అవి పర్లో రకరకాల ప్రపంచాలి కానీ వాటి నీడలు ఇక్కడ ఉన్నాయి నీడలు ఆశ్రయిస్తున్నాం కానీ నిజస్వరూపం ఆశ్రయిస్తున్నాయి ఎందుకంటే నిజస్వరూపంగా ఉన్న ఈ దేశాలన్నీ ఆ ఆకాశ సమూహాల చేతిలో ప్రధానుల చేతిలో పట్టబడ్డాయి దుష్టాత్మలవన్నీ ప్రధాన ఆత్మలు నుంచి విడిపించిన కొరకు దేవుడు నిన్ను నమ్మి లేపేడు అదే ఎఫ్ఎస్ రాష్ట్ర పత్రిక ఆరవ దేవంత అవి నీవు బయలుదేరినావంటే ఈ సత్యాన్ని గ్రహించి అవన్నీ విడిచిపెట్టేస్తాయి మనుషులలో దూరినై దేశాలలో దూరినాయి ప్రపంచ స్థలాలలో దూరినాయి ఆత్మీయ జీవితాలలో దూరిపోయినాయి వాటి అన్నింటిని తరవడానికి దేవుడు నేను ఎవరెత్తి ఇదే చివరి గోగు మా యుద్ధము ప్రపంచమంతటా అబద్ధంగా దాన్ని ప్రకటిస్తున్నాడు గోగు మా గోగులు అనే దేశాన్ని కొన్ని దేశాలను తదితర దేశాలు కలిసి మూడవ ప్రపంచాన్ని రె రెచ్చగొడతాయని కానీ మనకు తెలుసు ఇదంతా ప్రపంచ ఇవంతా ఆత్మీయ స్థితిలో ఎదుగుతున్నాయి ప్రపంచంలోని దేశాలన్నీ దేవునికి తన బిడ్డలకి వ్యతిరేకంగా లేచినాయని ఇది అసలైన గోగు మా యుద్ధం అయితే ఎందుకు మతపరమైన జీవితంలో ప్రజలందరూ చిక్కబడుతున్నారు దేవుడే పర్మిట్ చేసిన సినిధు చూపించిన వాక్యం ఒకసారి చూడండి తెసలు రాసిన రెండవ పత్రిక తెసులను రాసిన రెండవ పత్రిక ఇది ఎవరు సహించలేని వాక్యం ముఖ్యంగా క్రైస్తవులు సహించలేని వాక్యం ఇది చూడండి రెండవ తెశలోనికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం భక్తులైన పౌలు ఈ విషయాన్ని త్రిశ్లామిక సంఘానికి రాస్తున్నాడు ఎందుకంటే మనకు తెలుసు ఆయన స్థాపించడం మొత్తం పద్నాలుగు సంఘాలు ఎవరు భక్తులైన పౌలు ఒక సంఘము అంటే ఈ పేర్లు మనం చేస్తాం రోమా రోమిలకు రాసిన పత్రిక రోమా రాసిన పత్రిక కాదు రోమిలకు పౌలు రాసిన పత్రిక రోమా రాసిన పత్రిక అనేది లేదు ఎక్కడ భయపడ కాబట్టి రోమా అనే సంఘానికి ఈయన రాసిన పత్రిక అంటే రోమ్ అనే పట్టణంలో ఈయన స్థాపించిన అనేకమైన సంఘాలు ఉన్నాయి కొన్ని వందల సంఘాలు ఆ సంఘాలన్ని గ్రూప్ కలిస్తే ఒక ఒక పేరు పెట్టిన వాటి రోమా సంఘం అని ఆ రోమ్లో రాసిన కొన్ని హెచ్చరించే అట్లనే తెస్లోనికా సంఘం అది తెస్లోనికా అనేది ఈరోజు ఒక పట్టణము గ్రీస్ దేశంలో ఇప్పటిక ఇప్పటికొంత దేశం ఆ పట్టణం ఆ పట్టణంలో పౌరులు ఎన్నో సంఘాలు స్థాపించారు కొన్ని వందల సంఘాలు బ్రాంచెస్ అంటాం వాటిని బ్రాంచ్ చర్చలు అంటాం వాటిని వాటన్నిటినీ కలిపితే తెసలోనికలు తెసలోనికా సంఘం అంటాం రాసిన పత్రిక అంటే ఆ సంఘస్థలకు ఆ గ్రూప్ సంఘాలకి రాసిన పత్రికలు అన్నట్టు ప్రతి సంఘం ఆయన అట్లా ఏడు గ్రూప్స్ అంటే మొత్తం పన్నెండు గ్రూప్స్ వ్యవహన్ మన ప్రకటన గ్రంథంలో చూసే ఆ ఏడు సంఘాలు కూడా పౌలు గారు స్థాపించినాయి అనే తన జీవితాంతము ఎంతో ప్రసపడి ఎన్నో ప్రాంతాలు పట్టణాలు దేశాలు తిరిగి అన్ని సంఘాలు స్థాపించి ఒక్కొక్కరిని బిషప్ చేసి ఆయన మరణించాడు ప్రధాన నుండి సంఘాలు పౌలు స్థాపించినాయి వ్యూహాను భక్తులు కాదు పరిశుద్ధులైన యోహాను వాటికి బిషప్ పౌలు అతన్ని స్థాపించాడు నాకు ఆశ్చర్యం అందిస్తుంటది పన్నెండు మంది శిష్యులు ఎక్కడా పౌలు ఎక్కడా పన్నెండు మంది శిష్యులు చేయని పని పౌలు చేయగలిగాడు తప్పన్నా చూడండి ఆయన తప్పని ఎట్లుందో అదే విధంగా పన్నెండు మంది శిష్యులని కరెక్ట్ చేసింది కూడా పౌలు ఎక్కదా ముఖ్యంగా పేతుడిని ఇవన్నీ మీకు తెలవకపోవచ్చు అపోసలు పోయిన తర్వాత అకోశలకరణ జరిగితే నీకు ఇవన్నీ అర్థం అవుతాయి చివరి కాదు పౌలు ఇంకా చనిపోబోతున్నాడు ఆయన శిరఛేదనం చేయకూడబోతున్నాడు ఆయన దిశైపోయాడు పాలని ప్లేస్కి పోతే నన్ను ఖచ్చితంగా చంపుతాననేసి ప్రవచనం ఉంటుంది అయినా గానీ చేస్తే నేను ప్రభుత్వే చేస్తాను కదా నేను చేసిన పని ముగించినా కదా ఇంకా నాకు స్పెషల్గా ఏం లేదు అని చావడానికి ముందుకు వెళ్ళిపోయింది తెలిసి కూడా ప్రవచనం ఆ చనిపోకముందు బొక యోగాన్ని పిలిపించి ఆ ఏడు సంఘాలు ప్రాటం ఏడు సంఘాలు తెల్లదెల్సియా అదొక సిటీ అనేది ఒక సిటీ చాలా మంది తెలియదు ఆ సిటీలో ఉండే చర్చిలు అవన్నీ పెర్గమ అనేది ఒక సిటీ మొత్తం సిటీస్లలో ఆయన స్థాపించే సంఘాలవన్నీ ఎంత ప్రయాసపడేటో ఊహించుకోండి అటువంటి ఒక్కడ గుట్టలేదు ఇంతవరకు పౌరు వంటి అందుకే నేను చెప్తుంటాను ప్రాత నిబంధన నా ఫేవరెట్ హీరో ఎవరంటే హానుక్ అని చెప్తా ఎందుకంటే అటువంటి అతను జీవించినంతగా ఎవరు జీవించలే మూడు సంవత్సరములు దేవుతో నడిచిన వాడు ఎవరు చెప్పండి ఎవరు లేరు బైబిల్ ఒక్కడు తప్ప అదే ప్రత నిబంధనకు వస్తే వంటి వాడు ఒక్కడికి కనిపించాడు అంతగా ప్రయత్సపడ్డవాడు బైబిల్ అంతట్లో మరణాన్ని గచ్చని వాళ్ళు ముగ్గురే ఎవరి వాళ్ళు మొదటివాడు పాను రెండవ వాడు ఏలియా మూడవ ఎవరు చెప్పగలరా చాలా మంది కాదు వెల్కిసేదక్ సరే అటు దిక్కు కాదు మన బోధ మనం గోగు మాగోగుల యుద్ధానికి సంబంధించిన వాక్యాలను మనం చూస్తాము ఎవరు వీళ్ళందరూ ఈ గోగు మాగోగుల గుంపుల ఉండే వాళ్ళందరూ ఎవరు మూడవ వర్షం రెండు తెసరాసిన రెండవ రెండవ పత్రిక రెండవ అధ్యాయము నుంచి మొదటి వర్షం నుంచి నేను ఈ రోజుకి ఈ వాక్యాన్ని నేను వహిస్తాను మనము టైమ్ బహు జాగ్రత్తగా పాటించాలి ఎందుకంటే టూ మచ్ ఇస్ టూ బ్యాడ్ అని ఉంటుంది తెలుసు మీకు టూ మచ్ ఇస్ టూ బ్యాడ్ ఆగని ఉల్లంఘించద్దు మనం ఒక ఒక నియమాన్ని పాటించాలా ఒక క్రమాన్ని పాటించాలా దేవునికి ఇష్టం అది డిసిప్లిన్ అంటే దేవునికి చాలా ఇష్టం టైం అంటే టైం ఫార్టీ ఫైవ్ అంటే ఫార్టీ ఫైవ్ చెప్పాలి వాక్యం దాన్ని దాటిందంటే అందరూ నిద్రపోతుంటారు లాగౌట్ చేయడం కూడా మర్చిపోతారు అది గ్రహించలేదు ఆత్మలో వీటన్నిటిని నువ్వు చూడడం నేర్చుకోవాలి అందుకు నీకు ప్రార్థన చదువుతాం ఏడ ఏడ తెగక ప్రార్థించే తప్పించుకొని దేవుని ఏసుకొని ఎదుట శక్తివంతులే నిలవడా అంట నీకు శక్తిని ఎక్కువ నిలవడం లేవట ఆయన ఎదుట కాబట్టి సమతున్నారా ప్రభుదినం ఇప్పుడే వచ్చేటట్టుగా ఆత్మ వల్ల మాట వల్ల నేను మా యోద్ధ నుండి వచ్చినది అని చెప్పిన పత్రికల వల్ల ఎవడైనా చెప్పిన ఇడలా మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా ఉండవలనయు మన ప్రభు అయిన ఏసుక్రీస్తు రాకడానికి మనము ఆయన యొక్క కూడుకునటం బట్టి మిమ్మల్ని ఆయన ఈ లోకంలో అడుగు పెడతాడు కలుసుకుంటాము ఇక్కడనే ఈ లోకంలోనే ఈ యేసు ఏ రీతిగా భూమి మీద పరలోకానికి కొన్ని అదే రీతిగా యేసు భూమి మీదకి తిరిగి వచ్చును అని దూత చెప్పిందా లేదా ఆ పుస్తకానికి మొదట అధ్యయనంలో అది సత్యం ఇటువంటి సత్యాలను ధృవీకరించింది చర్చు లేదా మధ్యాకాశంకి నేను ఇక్కడ తెలియపోతాను మధ్యాకాశంలో ఏడేళ్ళ పెండు ఇది ఏం పోదా ఎక్కడ బైబిల్లో ఎక్కడ బైబిల్లో ఎన్ని సంవత్సరాలు మనము బైబిల్ స్టడీలో ఉన్నాము ఏ రోజున చూడగలిగినమా ఎవరో చూడగలిగినరా చూస్తే చూపించాం కదా ఏడేళ్ల విందులో మనం అందరం మీద పాల్గొంటామని ఎక్కడ చెప్పండి పైపుల్ అది మధ్యాకాశంలో మధ్యాకాశంలో ఏడా ఉంటాడా ఊపిరి ఆడదాడ థర్టీ థౌజండ్ థర్టీ ఫీట్ పైకి వెళ్తే అసలు ఊపిరి అడదు ఎయిర్ ఎయిర్ప్లెయిన్ ఆక్సిజన్ ఆన్ చేస్తారు లేకుంటే ఎయిర్ప్లెయిన్లో ఉండేటప్పుడు అందరు చనిపోతారు ఆక్సిజన్ లేకుంటే ఎందుకంటే ఈ కమర్షియల్ ఎయిర్ప్లెయిన్స్ సివిల్ ఎయిర్ప్లెయిన్స్ అంటాం బట్టి ఈ సివిల్ ఎయిర్ప్లెయిన్స్ అన్ని థర్టీ ఎయిట్ థౌసండ్ థర్టీ ఫోర్ థౌసండ్ నుంచి థర్టీ ఎయిట్ థౌసండ్ సీట్ హైట్ లో ఉంటాయి ఎగుతా ఉంటాయి లేకపోతే ఎవడన్నా ఒకటి బాంబే కదా ఏ దేశంలో అయినా కానీ దాని మీద అందరూ కాబట్టి ఇప్పుడు చూడండి ఎవడన్నా మిమ్మల్ని మోసపరచకుండా చూసుకున్నామని చెప్తుండే మనకు రావు ఇక్కడ పౌరులు అదే జ్ఞాపం చేస్తుంది మీరు త్వరగా పడి చెంచల మనసు కాపాడి వెదరు ఉంటుంది బెదిరిపోవద్దు అంటారు ని ఆయన ఒక సూచన ఇచ్చాడు మూడో క్వశ్చన్ చూడండి మొదట భ్రష్టత్వము సంభవించి మతపరమైన జీవితం అంతా భ్రష్టత్వంలో పడిపోతుంది మనిషికు మరి భూమి మీద విశ్వాసాన్ని కనుగొన సంగము మొత్తం భ్రష్టత్వంలో పడిపోతుంది సగం సత్యం సగం అబద్ధంలో పడిపోతుంది భ్రష్టత్వము ఏషాగు జీవితము భ్రష్టుడు ఏషాగుడు ఏ షాగు భ్రష్టుడుగా మీరు అట్లా తయారైతేనే చూసుకోండి అంటాడు అదే చూడండి మొదట భ్రతత్వము సంభవించి నాశనపాతుడు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు మీరు దుష్ట శక్తులని బాహటంగా చూసే దినం అది బాహటంగా చూసే దినాలి ఇప్పుడు మనం ఉంటున్నాం వాడు కన్ఫ్యూజన్ కానీ నువ్వు భయపడ తెలుసా నీ ప్రార్థన జీవితము నిన్ను అతని కంటే కంటే బలవంతుగా చేసింది ఎప్పుడైతే వారిలో బాప్ సంగతి వ్యూహాన్ని కాలం మొదలుకొని ఈ రోజు వరకు పర్లోక రాజ్యము బలవంత చేతిలో పట్టబడిందో నీ కాలంలో నువ్వు యుద్ధం చేసి వాని చేతుల నుంచి నువ్వే దాన్ని లాక్కుంటున్నావు టేకిట్ బై ఫోర్స్ అంటాడు ఇంగ్లీష్ లో ఇంకా జబర్దస్తిగా నువ్వు ఈ సంఘాన్ని లాక్కోవాలంట అందుకే మనం పరిగెత్తుకుంటాం గొప్ప జనకి శువార్త ప్రకటించడం కోరుకు మనం మనం హెచ్చరించుకుంటుంటే మంచిదే ఎంతకాలం హెచ్చరించుకుంటాం చెప్పండి వెళ్ళిపోవాలా వెళ్ళిపోయి అనేకలా వీటిని చూపించాలా సామాన్య ప్రజలకు ఇవి అర్థం కాని స్థితిలో ఉన్నాయి మొదట భ్రష్టత్వం సంభవించాలా ప్రపంచం అంతటా దాని మన ప్రభు అక్కడ ఈ సీక్రెట్ చాలా మంది తెలియదు మొదట భ్రష్టత్వం సంభవిస్తుంది ప్రపంచం అంతటా మతపరమైన జీవితంలో చెత్తగా తరవుతుంది భక్తిహీనతలో పడిపోతుంది అదే భ్రష్టత్వం తర్వాత చూడండి ముఖ్యంగా ఈ నాలుగో వర్షం నుంచి ఎనిమిది నేను ధ్యానించిన చూపించిన మీకు ఏది దేవుడు అనబడునో ఏది ఏది దేవుడు అనబడనో ఏది కూజింపబడనో దాని అంతటిని ఎదిరించచ్చు దాని అంతటికి పైగా వాడు తను తానే హెచ్చించుకోనొచ్చు ఇది అదృష్టాత్మకు సంబంధించినది దయ్యానికి సంబంధించింది సైతాలకు సంబంధించింది తాను దేవుడిని తన్ను కనపరుచుకోనొచ్చు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధంగానైనా ఎవడు మిమ్మల్ని మోసపరచని ఇయ్యకూడి అయితే చాలా మంది ఏమిటంటే ప్రకృతి సహజంగా ఇప్పుడు ఈసారి ఇల్లు టెంపుల్ కట్టినారు మూడో టెంపుల్ ఇది అంటారు మూడవసారి టెంపుల్ ఇది మొదటిసారి సొలమాన్ కట్టినారు రెండోసారు మరమర్తులు చేశారు కానీ కట్టింది కాదు హెరోక తిరిగి కట్టిడు ఒక ఏదో మీడు మూడవసారి మన కాలంలో చాలా మంది సిద్ధపడుతున్నారు డబ్బులు పంపిస్తున్నారు అవన్నీ మోసపోయిన చెబుతాం నేనైతే ఒక్క పైసా పంపలేదు కూడా ఎందుకంటే నాకు అర్థమైపోయింది అస్సలిని మందిరం నువ్వు నేనే దర్శలంలో తిరిగి కట్టబడుతున్న మందిరం దేవుని మందిరం హండ్రెడ్ పర్సెంట్ కాదు అని నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే అసలిన మందిరము మన ప్రభువే ఆయన నమ్ముకున్న మనము ఆయన విమలిస్తున్న మనమే అసలిన మందిరం ఎప్పుడైతే నీ హృదయంలో ఏం జరుగుతుందో తెలుసా ఏది దేవుడనబడనో ఏది పూజపడనో దాని అంతటిని ఎదిరించచ్చు దానంతటికి పైగా వాడు తను తానే హెచ్చించుకొనొచ్చు ఇవన్నీ మనుషులకి వస్తున్న గుణగణాలు ఇవి నుంచి మనుషులకు వస్తున్న గుణగణాలు తాను దేవుడు దేవుడనని తన్ను కనపరుచుకొనచ్చు దేవుని ఆలయంలో కూర్చుంటను గనుక ఏ విధంగానూ ఎవడో మిమ్మల్ని మోసపరచనియపొడి కాబట్టి క్రైస్తవ జీవితం అంత మోసపోతుంది ప్రపంచాత్మకంగా కొలిసిపోతుంది అన్న విషయాలు ప్రభు హెచ్చరించలే మీ సారా మనం చూపించినా ఒక స్త్రీ తాను తీసుకున్న మూడు కొంచెంలో కొంచెంలో పిండిలో అంతకుముందు దాచిపెట్టిన పులిసిన పిండిని కలిపిన పిండితో పోలి ఉన్నది అంటాడు ఒక రాజకీయ అది ఉప్పొంగిపోయింది మొత్తం పులిసిపోయింది ఆ భ్రష్టత్వంలో పడిపోయింది నువ్వేం చేస్తున్నావు పూర్తి మాట్లాడుతూ ఉంటే సరిపోతుందా కాదు కదా పోవాలా ఎండకి వానకి చలికి పరిగెత్తాలా నీకు నడిపిస్తే అక్కడ వెళ్ళిపోతుండాలా సుఖాను సుఖాన్ని కూడా ఆశ్రయించే జీవితం కాదు ఇది యాకబు జీవిత విధానం ఆయన అంత జీవితాంతం శ్రమలు పడి అయినా తల్లి తండ్రి అన్నన్ని విడిచిపెట్టి పోవాల్సి జీవితం మామ దగ్గర బానిసత్వం పిల్లల్ని తీసుకొనిస్తుంటే భార్యల తన తలనొప్పి తర్వాత పెద్దగైన పిల్లలు సెక్యమ్ ప్రాంతంలో ఎంత అన్యాయం చేసిన రు సెకెమ్ యవనస్తుల పురుషుల్ని అందరినీ చంపినా లేదా అంత కఠినటువంటి యాకోబుడు తన జీవితం అంతా ఎంతగానో శ్రమ అనుభవించిన వాడు ఇప్పుడు ఎగ్జాక్ట్లీ యాకోబు శ్రమ స్టార్ట్ అయింది ప్రపంచంలో నేను ఎప్పుడు చెప్పలే వాక్యం ఒకరికి కూడా ఇంతవరకు యాకోబు శ్రమలు స్టార్ట్ అయిపోయినాయి అంటే క్రైస్తవ జీవితంలో యాకోబుడిన శ్రమలు ప్రారంభమైపోయినాయి అవి ఎప్పుడో మనం చూసినాం ఇప్పుడు కాదు గతంలో మనం ఉంటుంది శ్రమల కాలం ఆల్రెడీ ఇప్పుడు చూడండి ఆరో ఆరవ వచనంలో ఒక ఒక రహస్యం ఉంది మీరు ఎవరు ఎవరైనా దాన్ని గురించి వాక్యం చెప్పగల ప్రయత్నించండి ఒక వారం ఏదో ఒక రోజు తీసుకొని మీరు ట్రై చేయండి కాగా వాడు తన సొంత కళ్ళ ముందు బయలుపరచబడని వాణిని ఏదో అది మీరు ఎరుగుతురు చెప్పండి సైతాన్ని ఎదిరించేది ఏందో వాళ్ళు తన సొంత కాలం ముందు బయలుపరచబడవలనని వాణిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదరు ఇంతకాలము అడ్డగిస్తుంది ఏదో ఏది అడ్డగిస్తుంది సైతాన్ని ఎవరు చెప్పగలరు ఛాలెంజ్ తీసుకోండి నేను అనేది మొదటి అదే మీరు ఇరవై సంవత్సరాల క్రితం చెప్తున్న వాక్యాలే ఈరోజు ఇప్పుడు చెప్తుంటే మీరు ఎప్పుడు ఆత్మలో పరిపక్వం చెందిండ్రు కర్రలోకి ఒక జ్ఞానంలో ఎప్పుడు అభివృద్ధి పొందిండ్రు ఈజీ వాక్యాల ఎన్నుకుంటున్నారు అట్లా కాదు ప్రార్థన కోరుకు నేను నీ బిడ్డలతో ఏం మాటల ఏ యోగ్యత లేదు నాకేం తెలియదు కూడా మన బిడ్డలో ఈరోజు నేను ఎంతో ఏం వాళ్ళ హృదయ కోరికలు ఏంటి నాకు తెలియదు ప్రభావ వాళ్ళ పరిస్థితులు ఏందో నాకు తెలియదు ప్రభావ వాళ్ళ బలనతలు నాకు తెలియదు ప్రభావ వారి సమస్యలు నాకు తెలియదు ప్రభావ నువ్వు నచ్చు నేను సిద్ధపడుతున్నా నేను సిద్ధంగా ఉన్న ప్రభుత్వా నా లోనికి నీ జ్ఞానాన్ని డౌన్లోడ్ చేయి నా మైండ్లోకి నీ జ్ఞానాన్ని డౌన్లోడ్ చేయి నేను రెడిగులర్ తో స్వీకరించనుకో ప్రార్థనలు కాదు లేకపోతే మీరు ఎప్పుడు చెప్పలేరు చెప్పండి మీ జీవితంలో ఎప్పుడన్నా ఇది చెప్పగలరా ఒక సవాల్ లాగా తీసుకోండి సైతానుని ఇన్ని సంవత్సరాలు అడ్డగిస్తున్నది ఏందో మీరు తెలుసుకోగలరా ప్రార్థన ప్రతిదీ నేనే చెప్పాలని కాదు కదా మీరు కూడా వెతుక్కోవాలి మీరు కూడా ప్రయత్నించాలా ఏడవసం చూడండి ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయించినది గోగు మా ఇతర దేశాలు కలిసి అంటే ఆత్మీయ ప్రపంచాలు ఇవన్నీ ఆత్మీయ దుష్ట అన్ని దేవుడి బిడ్డలకు విరుద్ధంగా ఇంతకు ముందే పనిచేస్తున్నాయి ఇప్పుడు కొత్తగా కాదని చెప్తుంది ఈ వాక్యం తోలు తెలుసుకుంటుంది ధర్మ విరోధం సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయించున్నది ఇది వరకు అడ్డగించబడుగువాడు తీసివేయబడు వరకే అడ్డగించను ఇంతకాలము దుష్ట శక్తులని అడ్డగించినది ఎవరు ఆ అడ్డగించేది తీసివేయబడినప్పుడు ఏం జరుగుతుంది అప్పుడు ధర్మ విరోధి బయలుపరచబడును బాహాటంగా రఘువైన ఏసు తన నోటి ఊపిరి చేత వాణిని సంహరించి తన ఆగమనమున ప్రకాశం చేత నాశనము చేయును ఆశ్చర్యం కదా వైశ్వణ ఆశ లేదు ఇప్పుడు వాక్యం సరైన వాక్యం దీనితోని వాక్యాన్ని ముగించేస్తా ఇది నీకు అర్థం కావాలా ఎందుకంటే ఇగోగు మాఘవులు మోసపోయిన దేశాలు ఇగోగు మాఘవులు మోసపోయమైన దుష్టత్వంలో పడిపోయిన భక్తిహీనతలో పడిపోయిన మతపరమైన జీవంలో ఉన్న మనుషులు వీళ్ళందరూ సర్పములు తేళ్ళు ఇవన్నీ గొప్ప సమూహం మీదకి వారిని అందరినీ గాలాలు వేసుకొని పోతున్నారు అవన్నీ చిక్కబడ్డాయి ఒక వలలో చేపలు చిక్కబడినట్లు గోయవాని వలలో పక్షులు ఉరి అయినట్లు పాటు పట్టబడినట్లు వీళ్ళందరూ పట్టబడుతున్న ఈ వాక్యం హెచ్చరిస్తుంది తొమ్మిదవ సంవత్సరం నశించిన వారు తాము రక్షింపబడ్డకై సత్య విషమైన ప్రేమను అవలంబింపకపోయి చెప్పండి సత్య విషమైన ప్రేమను అవలంబింపకపోయినట్టు చెప్పండి ఏం చెప్తారని వేసుకోవడం ప్రేమ ఒక్క అంటే ఒకటే సత్యమైనది దాన్ని చూపించిన ప్రేమ ఒక్కటే నిజమైన ప్రేమ దాన్ని కళ్ళు సరి చూపించిన ప్రేమ నిజమైన ప్రేమ ఆ ప్రేమని స్వీకరించిన వాడే రాసిపోవడని వాడు దాన్ని తిరుణీకరించిన వాడు దాన్ని అవలంబిపకపోతే ఏమైతుంది వారి అబద్ధ విషయమైన సమస్త బలంతో వారి జీవితాలు ఎట్లుంటాయంట అబద్ధంతో నిండి ఉంటాయంట సమస్తమైన బలంతో నిండి ఉంటాయంట అంటే అబద్ధానికి బలం ఉందంట నానా విధమైన శుచక్రియలతోనూ వాళ్ళ అట్లా ఉండొచ్చు మోసపోయే వాళ్ళు ఎట్లుంటారు మోసపోవాలి ఎవరు ఉంటారు నేను ప్రాణిస్తే దయాలు పడుతున్నాయి కదా మేము ప్రాణిస్తే కరగేరుకున్నాయి కదా కానీ నువ్వు అబద్ధం ఉంటుంది కదా ఆయన ఇచ్చిన తలంతులు తీసుకోవడం వాకస్ బహుమానం విషయంగా ఎవరు తీసుకోండి కానీ నువ్వు దాన్ని ఆయన మహిమ కొరకు వాడుకుంటున్నావా నీ స్వార్థం కొరకు వాడుకుంటున్నావా మహత్కార్యములతోనూ దుర్నీతి పుట్టించే సమస్త మోసంతోనూ నశించున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును ఎవరైతే సత్యాన్ని ప్రేమించలేదో సత్యాన్ని అవలంబించుకోలేదో వాడి జీవితంలో ఎట్లుంటాయంట సైతాన్ని కనపరచు బలం ఉంటుందంట అందుకు సత్యం అన్వేషి నేను సత్యాన్ని అన్వేషించే మన జీవితాంతం ఒకప్పుడు విన్నాం ఇవన్నీ కానీ ఇవి ఎంత మనకు నిజంగా ఈరోజు పరిశీలించడం ఇదే ప్రపంచంలో జరుగుతున్న మోసం చెప్పబడితే ప్రతి వాక్యాన్ని స్వీకరిస్తున్నాం కానీ దాన్ని ఎప్పుడైనా పరిశీలించడం లేదు తొంభై శాతం లేదు దాన్ని స్వీకరిస్తున్నాం అందుకు మోస అందుకని ఏం జరుగుతుంది చూడండి ఇటువంటి అబద్ధాన్ని నమ్మిన వాడి జీవితాలు ఎట్లుంటే పదకొండు అవసరం ఎందుచేత సత్యం నమ్మక దుర్నీతి అందు అభిలాష గల వారు అందరు సత్యమును నమ్మక దుర్నీతి రక్షణ పోగొట్టుకున్న జీవితాన్ని దుర్నీతి జీవితం అంట రక్షణ పొందినవాడు జీవిస్తాడు దుర్నీతిని అనుసరించిన వాడు పవిత్రంగా జీవిస్తాడు రక్షణ వాడు యేసు ప్రభు వాక్యాలని సంపూర్ణంగా పాటిస్తాడు దుర్నీతిని ఆశ్రయించిన వాడు ఏ శ్రోగ వాచని ప్రస్తాడు వాటికి వాళ్ళకి అభిలాష అంట దుర్నీ ఆశ వారందరిని శిక్షావిధి పొందేటకై నమ్మునట్లు మోసం చేయి శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు గోగు మా ఎందుకు గొప్ప సమూహాన్ని ఆక్రమించుకుంటాయి ప్రపంచాత్మకంగా గొప్ప సమూహము సగం సత్యం సగం అబద్ధంలో ఉన్న జీవితం అంత బానే ఉందనుకుంటున్నారు వారు నేను ప్రార్థన చేసిన బైబుల్ చదువుతున్నాను అనుకుంటున్నారు కానీ వాళ్ళంతా తిరుగుబడితాను చేసిన వాళ్ళు శరీరానుసారంగా జీవిస్తున్న వాళ్ళు పాపపూరితమైన జీవితం జీవిస్తున్న వాళ్ళు హృదయ శుద్ధి లేని నీతిని అనుసరించని వారు వాళ్ళ హస్తాలు అంతా పాపంతో నిగినాయి దుర్మార్గంతో నిగినాయి ప్రేరచి చేసుకోతా ఉంటారు బలలో బాధపడుతూ ఉంటారు అధికార రోగాలు ఎక్కువైపోయినాయి ఎందుకు రోగాలను చూడాలి మొదలేకపోతున్నారు క్రైస్తవం ఇదే సమస్య ఆయన షరత్లో పాల్పొందే సమయానికి నువ్వు మీరు అపవిత్రత నీ హృదయనికి లేదు అక్షరంలో ఒక్కకుంటే లాభం మనలో కాపలు చేస్తూనే ఉంటాయి ఈరోజు ఉదయం నేను అదే చెప్తున్న చర్చలో వాక్యం మతపరమైన జీవితం క్రైస్తవులు లంచం ఉంటుంది లేరా గవర్నమెంట్ జాబ్ చేసే క్రైస్తవులు లంచం తీసుకోరా అపవిత్రమే జీవితం లంచం తీసుకోవడం అంటే నిరపరాధి రక్తాని పీల్చుకోవడం ఎంతమంది తెలిసి మీనింగ్ చెప్పండి లంచం తీసుకోవడం అంటే నిరపరాధి రక్తకు తాగడం అంటే దయ్యం కదా లంచం తీసుకునే వాళ్ళు దుష్టాత్మ కాదా నిరపరాధి రక్తాన్ని పీల్చేసిన కదా ఈ వాక్యం ఈ దినం చూస్తున్నాం బహు కఠినంగా వాక్యం అబద్ధము నమ్మినట్లు మోసం చేయ శక్తిని యేసు ప్రభువు పంపిస్తారంట సైతాన్ని పంపిస్తారంట ఇంకా బాగుంటుంది కదా కఠినంగా ఇబ్బంది నమ్మేటట్లు సైతాన్ని దేవుడు పంపిస్తాడట యోగు విషయంలో ఆహాగు విషయంలో ఎవరు పోతారు నేను పోతాను అర్థునాత్మ చెప్పవాలి కో అన్నాడు ఎందుకు అడుగు పంపిస్తాడు దేవుడు ఎందుకంటే సత్యాన్ని ప్రేమించలేదు కాబట్టి ఈ దీన్ని మనం తీర్మానించుకోవాలి యోగు మాగుల యుద్ధము ఏంటంటే ఆత్మీయ పోరాటం ఇది ఎవడు సత్యంలో ఉండగలడు సత్యంలో ఉన్నవాడు ఏసు ప్రక్షంగా ఉన్నవాడు సగం సత్యం సగం అబద్ధంలో ఉన్నవాడు సైతను పక్షంలో ఉన్నవాడు కాబట్టి ప్రపంచం అంతా ఈ గోగు మాగోగు లాగా అంటే గుంపులుగా జమైపోయినాయి గోగు అంటే సర్పము మాగోగు అంటే తేళ్ళు ఈ రెండు గుంపులు ఆ గొప్పజనాన్ని ఆవరించుకున్నాయి ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఆత్మీయ పోరాటము సత్యానికి అబద్ధానికి ప్రపంచాత్మకంగా దేశాలు అబద్ధాన్ని ఒక చిన్న గుంపు సత్యాన్ని వాటి రెండు గుంపుల మధ్యలో యుద్ధం అంటే సత్యాన్ని ప్రేమించే నువ్వు అబద్ధాన్ని నమ్మే గుంపులకి వ్యతిరేకంగా నువ్వు పోరాడుతున్నావు ఇవి ఆత్మా ప్రకృతి సహజంగా మనము శరీరులతో పోరాడము ఎట్టి పరిస్థితుల్లో మనము శరీరాలతో పోరాడము మనం పోరాడుతుంది భ్రష్టత్వంతో మోసంతో ధన వ్యామోహంతో కలిగిన జీవితానికి వితిరేకంగా. పాపపూరితమైన జీవితానికి వ్యతిరేకంగా సమాధాన పడిన జీవితానికి వ్యతిరేకంగా సంఘంలో పాలిటిక్స్ వ్యతిరేకంగా అవి దురాత్మలవి మంచి మంచి సంఘాలను దూరిపోయినాయని నేను అనేక చూపించిన ఒకప్పుడు గొప్ప సంఘాలు ఈరోజు ఫుల్ ఆఫ్ పాలిటిక్స్ ఆ దేశం ఆ సంఘాలలో ఈరోజు ఫుల్ ఆఫ్ పోలి గవర్నమెంట్ ఒక మృగంతో పోల్చబడింది అని నేను చూపిస్తున్న ప్రకటన గవర్నమెంట్ గవర్నమెంట్ ిజినెస్ మతం ఈ మూడు మృగాలు ఇవి ప్రపంచంలో ప్రజలని బలవంతంగా అవి పరిపాలిస్తున్నాయి అందుకే నేను అనేక పరిధిలో చెప్తా ఉంటాను గవర్నమెంట్ క్లియరెన్సెస్ నీకేం అవసరం లేదు ఒక మృగం నీకు శాసనం ఇవ్వడం ఏంది ఒక చర్చ రిజిస్టర్ చేసుకోవాలంటే నీకు మృగం సహాయం అవసరం వస్తుంది బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఒక మురుగం మీకు సాయం చేయాల్సి వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ నుంచి విడుదల కావాలంటే ఒక మురుగం మీకు సాయం అవసరం లేదు నాకు ఆర్గనైజ్ కూడా అసలు లేదు నిమ్రాజ్ ఆర్గనైజ్ చేసింది చర్చి వెళ్ళిపోయింది ముక్కలు ముక్కలు చర్చిని ఆర్గనైజ్ చేస్తే పాలిటిక్స్ వచ్చినాయి ధన వ్యోహం డబ్బులు కొరకు పాలిటిక్స్ డబ్బుల కోరిపోయి ఎలక్షన్స్ చర్చ లోపల అది అంతా చెత్తగా తయారైంది కొలిసిపోయింది మోసంతో ఫుల్ మోసం నిండిపోయింది చర్చలు ఈరోజు భ్రష్టత్వంలో పడిపోయింది చర్చ ఈరోజు అందుకు విశ్వాసం పోగొట్టుకున్నారు వాళ్ళు మంచి మంచి అందులో ఉండి పొరాలిపోతున్నారు భక్తులు పరిశుద్ధంగా జీవించే ఇక్కడ ఉంటే నేను కూడా చనిపోతాననేసి వ్యతిరేకంగా నిలబడలేక ఎస్కేప్ అయిపోయి బయట ఇంకొక చర్చ పెట్టుకుంటున్నా ఎన్ని సంఘాలు నేను మంచి భక్తులు వ్యతిరేకించుష్టత్వాన్ని బయటికి పోయి ఇంకొక సంఘం పెట్టుకున్నారు వాళ్ళందరూ కూడా సేమ్ పాలిటిక్స్ అయితున్నాయి అక్కడ నుంచి ఇంకొకరు బయటకు వెళ్ళిపోతున్నాడు కొట్లాడి కోర్టు కేసులు వేసుకుంటున్నారు మనుషులు ఇచ్చే కానుక మృగము మింగేస్తుంది ఎంతమంది తెలిసి ప్రవచనం చాలా మందికి జీవితాన్ని విడిచిపెట్టిన అది బహులోనికి రాజధాని అని నేను గతంలో చూపించిన ఎన్నిసార్లు ప్రవచనాన్ని కాబట్టి మృగాలతో మనకి ఏ పని లేదు ఎస్కేప్ అయిపోవాలంటే ఇదంతా సంపూర్ణమైన మోసంతో కూడిన జీవితం ఈరోజు దాని నుంచి మనం త్వరగా బయటికి రావాలా అటువంటి కృపాన్ని దేవుడు మనకు వచ్చే వారం నేను ఐదవ బూరకు సంబంధించిన విషయాలు చూపించబోతున్నా గతంలో కొన్ని గంటల రికార్డింగ్స్ ఉన్నాయి ఐదవ పూరకు సంబంధించినవి ఐదవ పూర ఈసారి అది తిరిగి చూపించబోతున్నా ఎట్లా సైతాన్ దేవుడు ఈ లోకాన్ని మోసపుచ్చటకు తిరిగి పంపిస్తుండ్రు అనేది మొదటి రెండవ క్రిస రాష్ట్ర పత్రికలో ఇందాక చూసినట్లు ఆ వాక్యం రెండవ అధ్యాయం రెండవ క్రిస పత్రిక రెండవ అధ్యాయం మూడవ వర్షం నుంచి ఇందాక అవి ఎట్లా నెరవేరుతున్నాయో అవి మనం చూడబోతున్నాం వచ్చే వారం మతపరమైన జీవితం ఎంత భయంకరంగా మోసపోయింది రాటం గం ఐదవ బోరకు సంబంధించిన బోధ అది మనం ఎన్నిసార్లు చూసినాం డీటెయిల్డ్ రికార్డింగ్స్ ఉంటాయి ఎవరికైనా ఓపీకి ఉంటే డౌన్లోడ్ చేసుకుని వినచ్చు వచ్చిన మేము వాడి వచ్చినాం వెతికి వెతికి వాటి అన్నిటి అర్థాలు తీసుకొని మనం బహుదీర్ఘంగా ధ్యానించినాం వాటిని తొమ్మిదవ నెల మనం చూస్తాము ఐదవ బోరకు సంబంధించిన బోధ ఏ రీతిగా దేవుడు అక్కడ ఆ గాఢ రిలీజ్ చేస్తున్నాడు వాడే రీతిగా సమస్త జను మోసపరుస్తున్నాడు ఎట్లా మోసపోయినది పౌలు తిరుమతి రాసిన రెండో పత్రికలు చూపిస్తాడు అవి నేను వచ్చేవాడు మీకు ఈ క్రైస్తవ జీవితము ఆ ఎట్లా ఆ సుఖానుభవాన్ని ఆశ్రయించింది ఎట్లా తెలుగుబాటుతనం ఆశ్రయించింది ఎట్లా గర్వంతో నిండి ఉంది ఆ తీరా చూస్తే గొర్రెపిల్లనే కానీ మురుగంలాగా అదేమి ఘట సర్పంలాగా మాట్లాడుతుందని ఒకసారి వాక్యం చూపించిన గొర్రెపిల్ల ఘట మాట్లాడడం ఏంది ఎవరంటే విన్నాను వాక్యం నేను చూపించిన వాక్యం మీకు మతపరమైన జీవితంలో మనుషులు పరిశుద్ధంగా కనిపించి సాధువులాగా తగ్గింపు కలిగిన జీవితంలో ఉండేవాళ్ళు ఘట సర్పంలాగా గర్వంతో మాట్లాడుతున్నారు వాళ్ళు ఈరోజు ప్రపంచం వాళ్ళు ప్రకటిస్తుంది సమాధానమే కానీ సత్యాన్ని కాదు మనుషులు సమాధానం గురించి ఏం కాదు దేవుడికి కాపాడుతాడు నేను అని చెప్పండి జలప్రాలను ఎవరిని కాపాడింది ఒక్క కుటుంబాన్ని విడిచిపెట్టింది కోవిడ్ ఎంతమంది తీసుకెళ్ళింది ఎవరిని విడిచిపెట్టింది సత్యాన్ని ప్రేమించే వాడిని కాపాడింది సత్యాన్ని ప్రణీకరించడం వాళ్ళని వెంటబడింది జీవితం లేని వాడిని అందరినీ పట్టుకోలేదు దీని బాగా నాకేం కాదు అని వెళ్ళిపోయినారు చాలామంది కాబట్టి వచ్చే వారము ఈ ఐదవ భూకు సంబంధించిన వ్యాఖ్యలు చూడబోతున్నాం ఎన్నో సంవత్సరాల తర్వాత తిరిగి అదే రీతిగా యోగుల గ్రంథంలోని ఒక ప్రొఫెషన్ ని చూపించబోతున్నాను అవి మన టైంలో స్టార్ట్ అయితే అవి అర్థం చేసుకుంటే ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించాలా ప్రభా నా ఆత్మీయ నేత్ర ప్రభావ వీటిని చూసి జ్ఞానం చేసుకుంటే శక్తి నాకు దయచే మనకు ఆర్థించాల కళ్ళు కూసుకుందాం మీకు వనరాలైనా యోగులు మా గోగుల ప్రకృతి సజనది కాదు ఇది ఆత్మలో జరుగుతుంది దుష్టాత్మలకి వ్యతిరేకంగా దేవుని బిడ్డలు యుద్ధం కొనడం సర్వంగా కవచం ధరించుకొని యుద్ధం చెయ్యాలా ఈరోజు లేదు ప్రభావ సర్వంగా కవచం చర్చ్ పోగొట్టుకుంది ప్రభా మత కల్పనలతో మనుషుల జ్ఞానంతో తర్క బోధనతో దయ్యముల బోధనలతో భూతంలో బోధనతో అని పౌరు భక్తులకి హెచ్చరిస్తున్న దళితుల పత్రికలు నికోరైతుల బోధనలతో యజమానుల నిండిపోయింది ప్రభావ క్రైస్తవ జీవితం మోసపోయిన జీవితం వారందరూ చిక్కబడినరు సర్పు తేళ్ల చేతులు వారిని ఎట్లా బయటికి లాగా రావాలా అనేది మాకు అనుగ్రహించబడ్డ పిలుపు వీటిని గ్రహించిన మేము ప్రభావం బహు జాగ్రత్తగా సువాటపంచాల సుఖానుభవాన్ని ఆశ్రయించకుండా ఎండకి వానకి చలికి పరిగెత్తాల చీకటి సమరాలు పరిగెత్తాలా అనేకలకు వీటిని చూపించాలి బయటపడకుండా సిద్ధపడకుండా రావడానికి దిగించి అటువంటి సేవ ప్రాణానికి తెగించి అటువంటి సేవా జీవితంలో మమ్మల్ని నడిపించమని ఏంటంటే మనందరి జీవితంలో జీవింపజేయమని ఏసుకరి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమ్మెన్ మన ప్రమైన ఏసుకరి కృపా సంబానం నడిపింపు మనందరికీ సదాకాలంతో అయ్యడంగా గుడ్ నైట్ praise the president praise the lord praise, lord. praise, praise, lord. Lord. praise the lord and the king praise lord, praise a lord, a a praise lord, lord. and to body praise the